జ్యేష్ఠరాజా బ్రహ్మణస్పత ఆనశ్ నన్నో తిదసాదన శ్రీమహాగ్రాపతివసరంభా శంకరాచార్యమ్యమా పర్యంతం వందే గురుపరంపరా అవజానం మాం మోధా మానుషీ తనుమాశ్ర పరం భావజానంత మమ భూతమహేశ్వరం మూఢా మాం అవజీ ఈ శ్లోకాలని వ్యాఖ్యానం చేసేప్పుడు సూక్ష్మమైన నెలకు తెలిసి వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు గీతలో అస్మత్ శబ్దం ఎప్పుడొచ్చిన అస్మత్ శబ్దము అంటే అహం మాం మయా మహ్యం మత్ మమ మయి ఏడు విభక్తులు నేను నన్ను నా చేత నా ఎందు నా కొడకు నా యొక్క నా ఎల్లు ఈ ఏడు విభక్తులు ఎక్కడొచ్చినా చెప్పివాడు ఈశ్వరుడు కనుక ఈశ్వరుడి పరంగా వ్యాఖ్యానం చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఈ వాక్యం చూడండి మాం మూఢాహ అవజానంతి మూర్ఖులు నన్ను అవమానం చేస్తున్నారు అవజ్ఞ అవజ్ఞ అంటే తిరస్కారం చేస్తున్నారు సో అవమానము అని కాదు నిజానికి తిరస్కారం అవమానము అంటే పనిపరుచుకుని వెళ్ళి పరుషంగా మాట్లాడడం పెట్టడం దాన్ని అవమానము అంటారు అంటే గుర్తించకపోవడం రికగ్నైజ్ చేసుకోవడం అదే తిరస్కారం సో జనులు నన్ను తిరస్కరిస్తున్నారు మూర్ఖులు నన్ను తిరస్కరిస్తున్నారు ఏ విధంగా తిరస్కరిస్తున్నారు మనుషీ తను మాశం నేను ఈశ్వరుడను మనుష్య దేహమును పొంది ఉన్నాను అని భావించి నన్ను తిరస్కరిస్తున్నారు అంటే ఇలాగా ఇప్పుడు ఇక్కడ వ్యాఖ్యాత చాలా చక్కగా చెప్తారు సో నేను అన్నవాడు మనుష్య మాతృడే శ్రీకృష్ణుడు అంటే ఆనాడు కూడా శ్రీకృష్ణుడు అంటే ఒక మానవుడు గోప బాలకుడు అంటే పశుల్ల కాపతి తర్వాత యాదవుడు యాదవ వంశానికి చెందినవాడు అని ఈ విధంగా మనుష్యదేహమును ఆశ్రయించినవాడుగా ఈశ్వరుణ్ణి స్వీకరించడము అది ఈశ్వరుణ్ణి తిరస్కరించడమే అవుతుంది చాలా చిత్రమైన వ్యాఖ్యానం చిత్రమైన వచనం ఎందుకంటే అంటే సర్వత్రా కూడా ఈశ్వరుణ్ణి పురాణ దృష్టితో ఆరాధించే సందర్భాల్లో ఈశ్వరుణ్ణి మనుష్య రూపంగా సున్నే స్వీకరిస్తాను మరి అది తిరస్కారం అవుతుందా అంటే చూడండి చాలా సూక్ష్మంగా ఉంటుంది ఈశ్వరుడు ఇదే ఇలాగే ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి పట్టుపంచ పట్టుకుంటాడు కిరీటం పెట్టుకుంటాడు ఒకళ్ళు ఇద్దరు వైఫ్స్ భార్యలు ఉంటారు వీళ్ళెక్కడ ఉంటాడు ఆ ఊళ్ళో ఉంటాడు ఇది చిరునామా ఇది ఈశ్వరుడు అంటే ఆయనకేమో మహిమలు కూడా ఉంటాయి అని కనుక అలాగే మీరు స్వీకరిస్తే అది ఒక రకంగా ఈశ్వరుని యొక్క తిరస్కారం అలా కాకుండా ఇక్కడే క్రిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మహర్షులు ఈశ్వరుని యొక్క స్వరూపం ఇది అని చెప్పలేదు ఆయన చతుర్భుజుడు అని చెప్పినప్పుడు ఆయన స్వరూపము చతుర్ నాలుగు చేతులు ఉన్నా అదే ఆయన స్వరూపమని చెప్పలేదు అదే ఒక ఉపాసన కోసం వాళ్ళు ఉపాసకంగా అందించారు ఇలా రకంగా ఉపాసించండి ఈశ్వరుణ్ణి భావన చేయటం ఉపాసన చేయడం అంటే భావన చేయటం చతుర్మిత పురుషార్థంలోనూ నాకు అనుగ్రహిస్తాడు కనుక ఆయన చతుర్భుజుడు అంటే భావనకి ఆ చతుర్భుజ అనే పదం భావనకి అనురూపంగా ఉంటుంది నాలుగు పురుషార్థాలు ఉన్నాయి ధర్మార్థకామ మోక్షములు అన్నీ కావాలి మనకి జీవితంలో అన్నీ ఏకకాలంలో కావాలి అనుకుంటే తప్పు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అధ్యయనం చేస్తాడు గృహస్థగా ఉన్నప్పుడు అర్థకామాలను ఎంజాయ్ చేసుకునే ధర్మాన్ని కూడా స్వీకరిస్తాడు ధర్మార్థకామము త్రివర్గము అది గృహస్థాశ్రమం వరకు పానప్రురస్థంలో కూడా కేవలము ఉపాసనాపరమైన జీవితాన్ని గడుపుతూ ఇక మోక్ష మోక్ష పురుషార్థాన్ని అన్వేషిస్తాడు అది కాబట్టి నాలుగు పురుషార్థాలు వేర్వేరు కాలములలో ఒకే వ్యక్తి అనుసరిస్తాడు లేదా వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పురుషార్థాలను అనుసరిస్తారు కాబట్టి నాలుగు పురుషార్థములు గలవు అన్నిటినీ ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు కనుక ఆయన ఇంకొక అలాగే దాన్ని భావన చేయటానికి ఉపాసన అంశంగా దాన్ని అందజేశారు మహర్షులు అంటే ఏదైనా ఆయన నాలుగు చేతులు కట్టుకునే ఓ అంగీ ఓ చొక్కా తొడుక్కుని ఉంటాడని కాదు అభిప్రాయం యూ షుడ్ నాట్ రెడ్యూస్ ఇట్టు డట్ల అంచేతనే దేవుడి రూపాలని స్టేజ్ మీద ప్రదర్శించటము అది మహాత్ములు ఎంజాయ్ చేయరు ఇప్పుడు బ్రహ్మదేవుడిని స్టేజ్ని చూపిస్తాడు వీడికి అసలు సబ్జెక్ట్ ఏదో లేనట్టుగా బ్రహ్మదేవుడు స్టేజ్ మీదకి వస్తే ఎలా వస్తాడు ఒక ముఖం ఉంటుంది ఇంకో మూడు ముఖాలు అట్ట ముఖాలు పెట్టుకుని వస్తాడు ఒక ముఖానికి మూడు ముఖాలు పెట్టాలంటే ఎలా పెట్టాలి ఒకటి ఇటు రెండు ఇటు పెట్టాలి ఒకటిన్నర ఇటు ఒకటిన్నర ఇటు పెట్టలేదు కదా ఒకటిటు రెండిటు అదే ఒకటి రెండిటు ఎంత అవకరంగా ఉంటుంది అది వచ్చి ఇలా ఇలా తిప్పితో తలకాయలు ఆ అర్థాలని స్టేజ్ మీద తింటాడు ఈ చూడల్ని ఎలా ఉంటుంది ఒక భావనను మనం తిరస్కారం చేసినట్టే బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు ఉంటాయంటే ఇలాగ అర్థంలాగా నాది నిజంగా నాలుగు ముఖాలు నాలుగు రోడ్లు ఎనిమిది చెవులు గడ్డం చేసుకుంటే నాలుగు గడ్డాలు తీసుకోవాలి ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ నాలుగు ముఖాలు ఆయన ముఖము అంటే సంస్కృతంలో నోరు ముఖము అంటే నోరు ఇదంతా కాదు దీన్ని వాదానము అంట ముఖము అంటే నోరు నాలుగు నోళ్ళు ముఖాలు నాలుగు రోజులు ఎనిమిది నాలుగు రోజులు ఎనిమిది ఎనిమిది ఐద్రోసులు ఇట్స్ నాట్ లైక్ డా నాలుగు అది ఇట్స్ నాట్ లైక్ డా నాలుగు ముఖములు ఉంటాయి నాలుగు నోళ్ళు ఉంటాయి నాలుగు నోరులు ఎందుకంటే ఒక నోరు కాదు కదా అంటే నాలుగు వేదములు అని అని చెప్పారు బ్రహ్మ అంటే వేదస్వరూపులు వేదపురుషులు వేదములు నాలుగు కనుక వేదపురుషు నుంచి నాలుగు ముఖములు కలవు వేదము శబ్దరూపంగా ఇచ్చ నుంచే శబ్దరూపంగా ఉంటుంది కనుక కాబట్టి ఇంతటి భావన దాని ఎందుకు ఉన్నది మీరు ఈ భావన కనుక స్వస్తి చెప్పేసి ఒక నాలుగు అట్టముఖాలు పెట్టుకుని స్టేజ్ మీద జంతువులు వేస్తుంటే అది ఒక ఉపాసనని తిరస్కారం చేసినట్టు అవుతుంది శ్రీకృష్ణుడు అనగానే ఆ తత్వాన్ని అర్థం చేసుకుని సో శ్రీకృష్ణుడు ఆనంద స్వరూపుడు శ్రీరాముడు ధర్మస్వరూపుడు శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మ శ్రీకృష్ణుడు అధర్మ అన్న అభిప్రాయం కాదు కానీ శ్రీకృష్ణుల ఫోకస్ ఏమిటంటే ధర్మం కాదు ఫోకస్ ఆనందం ఫోకస్ ఆనందము మూర్తి భవిష్యిన రూపము అది శ్రీకృష్ణుడు అలాగ దాన్ని అర్థం చేసుకోవాలి కానీ ఆయన ఏమో ఒక ఫిజికల్ షేప్గా మీరు చూసి అన్నిటికీ ఫిజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి దాన్ని అలా చెడగొట్ట అలా చెడగొట్టినట్లయితే అది ఈశ్వరుని తిరస్కరించినట్లే ఉంటుంది మనుషీని తను మాశ్చర్యతను సో మనుష్య దేహము కలిగి ఉన్నవాడు అంటే ఒక మనిషి అందరు మనుషులలాగే ఈయన కూడను దోమలు కుట్ట అందరికీ దోమలు కుట్టినట్టయి ఈ కూడా దోమలు కొడతాయి అని ఒక కంక్లూషన్ వస్తుంది మరి మనుష్య దేహం ఉంటే అలాగే ఉంటుంది తర్వాత పెద్ద వయస్సు వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా డైబెటీస్ వస్తుంది మన మనుషులని మనం అంటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉన్నది అందులో ఆయన ఏమో వెన్న అవి అంటే ఖాయంగా డయాబెటీస్ వస్తుంది సో ఇట్స్ నాట్ లైవింగ్ హ్యాంక్ isudak religious to darkness ah kabatte inchapane epudu ramayana mo bharatamu vitini epudaithe me stagei actors ganna betesaro all kinds of problems nerka all kinds of problems really <laughs> so manushyantu manushyathvam anna darilo ila agent samasalu ni osthay అవజాన నుంచి మాము మూఢ మూఢుడు అంటే దేని తిప్పు కాదు యామోహము గలవారు అంటే దేహమే ఆత్మ అని భ్రమించువారు అటువంటి భ్రమలో ఉన్నవాళ్ళు ఒక ఒక పర్టికులర్ దేహాన్ని చూసి అదే ఆ దేహమే మనిషి అయితే దేహమే ఎవండి దేవుడు కూడా ఎవడు దేవుడు ఆ దేహమే దేవుడు ఇది అలాగ ఎవరైతే భావన చేస్తారో వాళ్ళు ఈశ్వర సత్వాన్ని తిరస్కరించిన వారే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు అది ఈనాటి వరకు భారతదేశంలో సాగిపోతోంది ఒకనొక దేహాన్ని దేవుడుగా భావించడం అనేది ఈనాటి వరకు సాగిపోతుంది ఇప్పుడు ఒకనొక దేహమందు అభివ్యక్తమయ్యే ఆత్మ స్వరూపం ఎదిగో ఆ దేహంలో ఒక ఇప్పుడు ఎలా అయితే బల్బులో ఎలక్ట్రిసిటీ ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ విధంగా ఆ దేహంలో ఒక మహాద్భుతమైన చైతన్య శక్తి రిఫ్లెక్ట్ అవుతోంది ఆ చైతన్యమే దేవుడు దేవుడు ఇంకా అంతకంటే వేరే ఉంటుంది ఆ చైతన్యమే దేవుడు అని మీరంటే మీకు ఈశ్వరుని తత్వం తెలుసుకోండి అది పూర్తిగా విస్మరించి ఆ ఫిజికల్ ఫామ్ దేవుడు మిగతా ఫిజికల్ ఫామ్స్ అందరూ జీవుడు అని మీరంటే అది ఈశ్వరుణ్ణి ఒక ఫిజికల్ ఫామ్ లెవెల్కి దిగజార్చినారు కనుక ఈశ్వరుణ్ణి తిరస్కారం చేసినట్లే అవుతుంది ఆ విధంగా మాం అంటే ఈశ్వరం అనే విధంగా దాన్ని చూసి అలా వ్యాఖ్యానం చేయొచ్చు లేదా మాం ఆత్మ అని నేను చెప్పాను కదా ఎక్కడైనా సరే అస్మృత్సం వచ్చినట్లయితే చెప్పినవాడు ఈశ్వరుడు కనుక మాం అంటే ఈశ్వరం ఈశ్వరుని అని అర్థం చెప్తాం లేదా గీతంతా కూడా శాస్త్రదృష్టితో చేసిన ఉపదేశం అంటే శాస్త్రదృష్ట్యా తోపదేశముదేవత్ అని ఒక బ్రహ్మసూత్రం ఒకటి కలదు గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశం చేసినప్పుడు శాస్త్రదృష్టితో చేసాడా లోక దృష్టితో చేసాడా అనేది చూసుకోవాలి సో ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు ఉదయించి అస్త్రమిస్తాడు అంటే అది శాస్త్రదృష్టి కాదు లోక దృష్టి సూర్యులకు ఉదయాస్తమయములు లేవు అంటే శాస్త్రదృష్టి అవుతుంది కాబట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ చేసిన బోధని శాస్త్రదృష్టితో చేశాడా లోక దృష్టితో చేశాడా శాస్త్రదృష్టి అంటే లోక దృష్టి అంటే ఎలా ఉంటుంది మనందరం పరిచ్ఛిన్నమైన జీవులము ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు ఇది లోక దృష్టి శాస్త్రదృష్టి మన అందరిలో ఉన్నటువంటి చైతన్యము గలదు అదే ఈశ్వరు ఇది శాస్త్రదృష్టి కాబట్టి ఈతను లోక దృష్టితో బోధించలేదా శాస్త్రదృష్టితోటే బోధించేది అదొక నిర్ణయం గీత శాస్త్ర దృష్టితో బోధించేవి కనుక మామ్మనే పదం ఎక్కడొచ్చినా ఆత్మా అని అర్థం పరమాత్మను సో నన్ను తెలుసుకో అంటాడు నన్ను తెలుసుకో శ్రీకృష్ణుడు వసుదేవుని కుమారుడు దేవత యొక్క కొడుకు పశువుల కాపరి ఈ రాజకీయంలో ఉంటాడు ఆనాటి రాజకీయంలో మనం ఒక పాత్రను పోషించాడు సో అటువంటి శ్రీకృష్ణుని తెలుసుకోమని కాదు ఆ శ్రీకృష్ణుని తెలుసుకోమని కాదర్థం అంత తెలుసుకోవడానికే ఉంటుంది బయాగ్రఫీ ఉంటుంది ఆ బయాగ్రఫీ తెలుసుకోమని కాదర్థం మరి మాం విద్ధి అంటే అర్థమైనది ఆత్మస్వరూపడనైనా నన్ను తెలుసుకోవాల్సిన శబ్దానికి ఆ విధంగా వ్యాఖ్యానం చేయాలి సో ఆ వ్యాఖ్యానాన్ని మనం తీసుకున్న పక్షంలో మూఢాహమాం అవజానానికి మీరు మీ స్వరూపాన్ని ఆత్మచైతన్యము అని తెలియకుండా మీరు దేహమే నేను అని మీరు భావించినట్లయితే మీ యొక్క స్వరూపాన్ని మీరు తిరస్కరించిన వారే అవి కాబట్టి దేహాన్ని ఆత్మగా తీసుకోవటం ఇంద్రియములను మనస్సును కూడా ఆత్మగా స్వీకరించటము అనాత్మను ఆత్మగా భ్రమించి అనాత్మకు ఆత్మకి ఇచ్చేటువంటి స్థాయిని ప్రాధాన్యాన్ని ఇచ్చి తద్వారా ఆత్మను విస్మరించుట ఇప్పుడైతే మీరు అయోగ్యమైన దానికి ప్రాధాన్యాన్ని ఇస్తారో యోగ్యమైనది మసక యోగ్యమైనది వెనుక పడిపోతుంది అది కనపడకుండా అయిపోతుంది కాబట్టి ఒక వస్తువు కప్పివేయబడి పద్ధతి ఎలా ఉంటుందంటే తీసుకెళ్లి దుమ్మో లేకపోతే కాగితాలో వేసి కప్పేస్తానని అలాగే అందుకే ఫిజికల్ కాదు ఇక్కడ కప్పివేయటానికి ఏమిటి అయోగ్యమైన దాని దాని ముందు మీ ఫోకస్ మీ యొక్క చిత్త ఏకాగ్రత అయోగ్యమైన దాని ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయి ఉంటుందో యోగ్యమైనది కప్పి అయోగ్యమైన అనాత్మందరి అభిమానమే ఆత్మను కప్పివేస్తుంది అనాత్మయందు అభిమానం లేకుంటే ఆత్మ యొక్క సాక్షాత్కారానికి దారి అవుతుంది కాబట్టి తాను దేహము అని స్వీకరించడం ద్వారా ఆత్మస్వరూపాన్ని కప్పివేసి తద్వారా ఆత్మస్వరూపాన్ని వీడు తిరస్కరిస్తున్నాడు బహుశా ఈ ప్రసంగం అంతా నేను ఇంతకుముందు చెప్పి ఉంటాను సో అలాగే మనం లోకంలో సర్వమునందు ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు అయితే నీకు ఆ దృష్టి ఉండాలి ఆ చూపు ఉండాలి ఆ దర్శనము లేకుంటే ఈశ్వరుడు ప్రకాశించి కూడా నీకు కనపడు ఇది కాపోలుక నిషేవాయం సంసార అజ్ఞ ఆత్మవేదిో శ్లోకం ఉంటుంది ఎక్కడో సడన్గా గుర్తుకొచ్చింది నాకు అజ్ఞానికి ఆత్మజ్ఞానికి తేడా ఏంటంటే కాకి గుడ్ల గోపకి ఎలాంటి తేడా ఉంటుందో అలాగే ఆ దర్శనంలో కాకి ఏది పొగలో అది గుడ్లగోపకి చీకటి కాకి ఏది చీకటయో అది గుడ్లగోపకి పొగలు అదేవిధంగా అజ్ఞానికి ఆత్మజ్ఞానికి అంతటి తేడా ఉంటుంది అజ్ఞ ఆత్మజ్ఞాని యొక్క ఉంటుందో దేనిని ఆత్మజ్ఞాని చక్కగా స్పష్టంగా చూడగలుగుతాడో దాని విషయంలో అజ్ఞాని వృద్ధివాడుదో వాడికి ఏమీ చూ నిశా సర్వభూతానన్నట్టుగా సో సర్వ ప్రాణుల ఎందు ఈశ్వరుని యొక్క విభూతిని మహిమను ఆత్మజ్ఞాని దర్శించగలుగుతుంది సర్వప్రాణులలో దర్శిస్తాయి సరే అది అజ్ఞానికి ఈశ్వరుడు ఎక్కడా కనపడతాడు అజ్ఞానికి ఎవరు కనపడతారు కనవాళ్ళు పరాయి వాళ్ళు ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు ఈ వర్గం వాళ్ళు ఆ వర్గం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు ఈ దేశం వాళ్ళు మరో దేశం వాళ్ళు శత్రువులు మిత్రులు వీళ్ళే కనపడతారు ఈశ్వరుడు కనపడ్డాం ఈశ్వరుడు మరణించిన తర్వాత వైకుంఠానికైనా వెళ్ళాలి లేదా బస్సు ఎక్కి తెరపకైనా వెళ్ళాలి వన్ ఇంకా మరి ఎక్కడా ఈశ్వరుడు ఇది అజ్ఞాని యొక్క దృష్టి మరి జ్ఞాని యొక్క దృష్టి ఏమిటంటే ఈశ్వరుడు కోసం మీరు ఎక్కడికి వెళ్ళచ్చ ఆకాశం కోసం ప్రయాణం చేయక్కర్లా ఆకాశాన్ని పొందాలనుకుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లా సపోజ్ పలానా కొండని చేరుకోవాలి అనుకుంటే ప్రయాణం చేసి చేరుకోవాలి ఆ కొండ హిమాలయాలని మీరు చూడాలనుకుంటే రైలో బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి అయితే హిమాలయాలు కనపడతాయి ంగా నదిని చూడాలనుకుంటే రైలెక్కి కాశీ అక్కడికి అయితే గంగా నది కనుగొని సపోజ్ ఆకాశాన్ని చేరుకోవాలి అని మీరు అనుకుంటే మీరేం చేయాలి ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేయనక్కల్లా ఏం చేయాలంటే నా చుట్టూ సర్వత్రా వ్యాపించి ఆకాశమే ఉన్నది అని తెలుసుకోవడమే తెలుసుకోవడమే ఈశ్వరుడు అంతే ఆకాశము ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం కోసం చేదుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళనక్కర్లా ఆకాశము వలె సర్వవ్యాపకుడై ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు ఈ సత్యాన్ని విస్మరించి శత్రువులు మిత్రులు ఇత్యాది భేదభావంతో ఎవరైతే జగత్తుని దర్శిస్తూ వాళ్ళందరూ కూడా ఈశ్వరుణ్ణి తిరస్కరించిన వారే పశుపక్ష్యాదులు కూడా ఈశ్వరుణ్ణి దర్శించే అభ్యాసం చేయాలి పశువుందు పక్షియందు క్రిమియందు కీటకమునందు సర్వగుణులు ఈశ్వరీయ చైతన్యం చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది కానీ మీరు దానిని చూసేటువంటి అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇది ఎలాగుంటుందంటే మరి మీరు అప్పుడప్పుడు ఈ టీవీ ప్రోగ్రామ్స్లో ఒక క్యారెక్టర్ ముందుగా ఉంటారు ఒక క్యారెక్టర్ వెనకాల ఉంటారు అనుకోండి ఆ కెమెరా ఏం చేస్తాడు ముందుగా ఉన్న క్యారెక్టర్ని ఫోకస్లో చూపిస్తాడు చూపిస్తే వెనకాల ఉన్నటువంటి వ్యక్తి అలా మసక బారినట్టు కనపడతారు అవునండి అప్పుడు కొంతసేపు అయిన తర్వాత వెనకాల వాళ్ళు చెప్తున్నాడు అనుకోండి అప్పుడు ఆ వెనకాల వాడిని ఫోకస్లో పెడితే ఈ ముందున్న వాడు ఏమవుతాడు మసక బారినట్టు అవుతుంది అర్థమైందండి బాధ కాబట్టి మీ ఫోకస్ ఒక దాని మీద ఉంటే రెండోది మసక బారిపోతుంది ఆ రెండో దాని మీదకి ఫోకస్ వస్తే మొదటిది మసక బారిపోతుంది సంసార ఫోకస్ ఉంటే ఈశ్వరుడు కనుక ఇంకే ఈశ్వరుడు ఈశ్వరుడని నుండి పెట్టడం గడబిడ చేయడం హడాలు చేయడమే ఉంటుంది తప్ప నుండి పెట్టే ఈశ్వరుడు తరగపండి ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ ఫోకస్ ఆ ఈశ్వర దర్శనం ఈశ్వరుణ్ణి గుర్తుపెట్టేటువంటి అభిజానంతి అభిజ్ఞ ఈశ్వరుణ్ణి గుర్తుపట్టడం మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది సో ఎలాగా ఎలాగో చూడండి నేను దేహము అని నన్ను నేను దేహముగా ఎప్పుడైతే స్వీకరిస్తానో నాకు అంతటా దేహములు కనపడుతుంది ఆ విధంగా ఈశ్వరుని యొక్క తిరస్కారమే అయిపోతుంది ఆత్మకి తిరస్కారమే మానుషీయు తను మానుషేహముగా తనను తాను స్వీకరించిన వాడికి సర్వత్రా దేహాలే కనపడుతుంది ఆ దేహ దృష్టి వచ్చేస్తుంది అప్పుడు ఇంకేముంటుంది భేదాలు ఏం కనపడతాయి నా దేహము అరవై కేజీలు ఉంటే వాడి దేహం డెబ్బై కేజీలు ఉంది అదొకటి కనపడుతూ ఉంటుంది నేను సన్నగా ఉంటే వాళ్ళు ఆవుగా ఉన్నాడు నేను పచ్చగా ఉంటే వాడు నల్లగా ఉన్నాడు ఇదే లేదా నా దేహంలో శస్తూలు అల్పంగా ఉంటే వాడి దేహంలో శస్తూలు అధికంగా ఉన్నాయి దేహదృష్టి దేహదృష్టితోటి మీరు ఈశ్వరుని దర్శించిన ఆత్మస్వరూపాన్ని దర్శించిన అది అవజ్ఞ తిరస్కారమే అవుతుంది దేహము కాకుండా ఒకప్పుడు ఎలా ఉంటామంటే మనం దేహదృష్టితో ఉంటాం అది చాలా పొరపాటు దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా ప్రాక్టికల్ విషయమే నేను చెప్తూ ఉంటా ఏదైనా థియరిటికల్గా చెప్తున్నాను తమ భావించవద్దు చాలా ప్రాక్టికల్ తర్వాత ఇంకొక స్థాయికి ఎదిగి మనము మనస్సుతో పాదాత్మ్యాన్ని చెల్లి ఉంటాం అంటే దాని అర్థం ఇమోషనల్ పెర్సన్ దేహదృష్టి అంటే ఫిజికల్ పెర్సన్ ఆయన ఫిజికల్ పర్సన్ అని స్వీకరించిన సందర్భంలో మనకు అందరూ ఫిజికల్ పర్సన్సే కనపడతారు ఫిజికల్ పర్సన్స్ కనపడితే ఆ ఫిజికల్ అనే లెవెల్లో మీరు అతుక్కుపోయి అక్కడే ఫిక్స్ అయిపోయి ఉన్నట్లయితే మీకు ఏం కనపడతాయి ఫిజికల్ క్యారెక్టర్ ఫిక్సే బాగా ఫోకస్లో ఉంటాయి సో నల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు పచ్చగా ఉన్నాడు లేకపోతే ప్రాంతము వర్గము వర్ణము ఇలా ఫిజికల్ బాడీకి సంబంధించిన ఇష్యూస్లోనే వీడు పూర్తిగా ఫిక్స్ అయిపోయి ఉంటాడు ఆ విధంగా వీడు వాళ్ళని తిరస్కరించినట్లవుతుంది తర్వాత ఒక లెవెల్కి కొంచెం సూక్ష్మమైన లెవెల్కి వెళితే మనుషులు ఎలా ఉంటారంటే ఇమోషనల్ ఐడెంటిటీస్ కింద జీవిస్తూ ఉంటారు రాగద్వేషముల కొత్త రాగద్వేషములు అనేకములైన భావములు సో మానవ సంబంధించిన భావములు ఉంటాయి వీళ్ళు మనకి మానము చేశారని చేయలేదని వాళ్ళు మనకి మానము అవమానము చేశారని ఇటువంటి భావాలు ఉంటాయి సో ఈ ఇమోషన్స్ ఇమోషన్ స్పర్ధ అసూయ ఇవన్నీ కూడా ఇమోషన్సే అలాగే సుఖము దుఃఖము మానసికంగా ఇది నాకు అనుకూలము అనే భావనకి పేరు ఇది నాకు ప్రతికూలము అనే భావనకి పేరు సో ఈ విధంగా మనస్సులో స్పందనలు ఇవన్నీ కూడా మానసికమైన స్పందనలే ఆ మనస్సు వల్ల స్పందిస్తూ ఉంటుంది ఒక్కొక్క స్పందన ఒక్కొక్క రూపంగా ఉంటుంది మనస్సు యొక్క ఒకనొక స్పందన దుఃఖంగా అనుభవానికి వస్తుంది అదే మనస్సుని ఇంకో స్పందన సుఖంగా అనుభవానికి వస్తుంది అంత మనస్సు యొక్క స్పందన మీరు చూడండి ఇది ఎలా ఉంటుందంటే ఆ చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు ఎందుకు వాడు ఏదో పెద్ద కష్టం వచ్చేసినట్టుగా దుఃఖించేస్తూ ఉంటాడు వాడి చేతిలో చేతి నెట్టు వెంటనే నవ్వడం కారణిస్తాడు ఇంకా కలమ్మ నీళ్లు వస్తూనే ఉంటాయి ఈ లోపల వీళ్ళు నల్వేస్తా ఉంటా చాక్యులేట్ అంటే ఏమిటనమాట ఆ మనస్సు ఫిజికల్గా ఏమీ లేదు ఫిజికల్గా వాట్ ఎవరు తీసినా అది తీసేది ది ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ ఓన్లీ వాడి మనస్సు దుఃఖరూపంగా స్పందిస్తోంది మీరు చాక్యులెట్ చేతిలో పెట్టగానే అది సుఖరూపమైన స్పందనలోకి వచ్చేసింది ఆ మనస్సులో పెద్దవాళ్ళ మనస్సులు కూడా అలాగే ఉంటాయి మనస్సులో చెలరేగుతూ ఉండేటువంటి భావాలన్నీ కూడా అవి కేవలము మనస్సు యొక్క పల్సేషన్ అంటారు పల్సెస్ మనస్సు అలా పల్స్ ఆఫ్టర్ పల్స్ ఆఫ్టర్ పల్స్ పల్స్ అంటే మీకు ఏడియా ఉంది కదా పల్స్ ఇప్పుడు ఇక్కడ ఈ టీవీ టవర్స్ మీద ఆ దీపం అలా అలా అలా ఉంది అదే మనస్సు కూడా ది మైండ్ దిస్ బుద్ధిస్ దిస్ ఈస్ ది మైండ్ ఇలా పల్స్ ఈ ఒక రకమైన ఆ పల్స్లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి మామూలు ఫిజికల్ లైట్ పల్సెస్లో మనస్సు విషయంలో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి బట్ అక్కడ ఎలా ఉంటుందంటే వన్ కైండ్ ఆఫ్ పల్సేషన్కి సుఖము ఉంటారు మరో కైండ్ ఆఫ్ పల్సేషన్కి దుఃఖము ఉంటారు సో మనస్సులో ఇటువంటి అవస్థలు ఇటు మూడ్స్ అంటారు ఈ అవస్థలు అలా ఎప్పుడు మారిపోతూ ఉంటాయి నిరంతర పరివర్తనశీలముగా ఉంటుంది మనస్సు మీరు ఆ మనస్సుతో తాదాత్మ్యాన్ని చెల్లి మనస్తే నేను అనే విధంగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటారో అప్పుడు మీరు ఏమైపోతారంటే ఒక ఇమోషనల్ ఇంటిటీ ఒక సైకలాజికల్ ఎంటిటీ కింద ఉండిపోతారు అప్పుడు మీకు అందరూ ఇమోషనల్ ఇంటిటీస్గా భాషిస్తారు అప్పుడు మీరు కేవలం ఇమోషనల్ ఇంటిటీస్ కానీ హీ లైక్స్ మీ ఐ లైక్ హిమ్ అంటే ఫిజికల్ ఏమీ లేదు అక్కడ అది ఇమోషనల్ అంటే Then there was a young man. A young man was a friend. He said that he was a friend. He said that he was a friend. He said that he was a friend. He said that he was a friend. That mind was physically and emotionally. So there is a difference. So you, know, you have to look at her with his eyes. ఆమె అంత అందంగా లేదని నీకు అనిపించింది కానీ అతని ఐస్తో చూస్తే అప్పుడు ఆ తేడా తెలుస్తుంది కాబట్టి బికాస్ యు ఆర్ లుకింగ్ ఇన్ అ ఫిజికల్ వేజ్ హీఈస్ లుకింగ్ ఎట్ సెప్ ఇన్ ఎన్ ఇమోషనల్ వే కాబట్టి ఇమోషనల్ ఎంటిటీస్గా మనల్ని మనం స్వీకరించి మనకి జగత్ అంతా కూడా ఇమోషనల్ ఎంటిటీస్గా సైకలాజికల్ ఎంటిటీస్గా మనకి భాషిస్తారు అప్పుడు కూడా మీరు ఆత్మస్వరూపాన్ని విశ్లేషించారు ఇంకొక లెవెల్ ఉంది క్రియేట్ అంటే ఇంటర్లెక్ట్ అంటే బుద్ధి అంటారు చాలామంది మేము పండితులము విద్వాంసులము అనే ఒక ఈగోలో ఒక అహంకారంలో ఉంటారు ఈ ఈ పండితుడనే అహంకారం మీరు ఎప్పుడైనా మీకు అనుభవానికి నాకు తెలీదు కొంతమంది ఏమనుకుంటారంటే ఇది సహజం అనుకుంటారు అహంకారం సహజం అహంకారం సహజం అనుకుంటే మీకు ఆ అహంకారం స్పష్టంగా కనపడదు ఎందుకంటే సహజం అనుకుంటే ఇంకేం కనపడుతుంది అది అహంకారము తప్పు అది అసహజము అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి అహంకారము కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది సో మేము పండితులమనే అహంకారము సమాజంలో చాలా ఉంటుంది అహంకారం ఎలా ఉంటుందంటే ఇది లూజింగ్ అవుట్ అనమాట అహంకారం అలాగా ఓడిపోతూ ఉంటాడు మనిషి అంతా అహంకారం ఒప్పుకుంటే అహంకారం మాట్లాడితే అహంకారం అలా ఉంటారు చాలా ముఖ్యంగా నేను పండితుల మనకునే వాళ్ళు ఆ విధమైన అహంకారంలో ఉంటాం చాలా విషయం సో దీంట్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి ఏమిటంటే యథార్థమైన పాండిత్యం ఉండి అహంకారం ఉండదు ఇంకొకటి ఏమిటంటే వచ్చి ఇడిమిడి జ్ఞానంతో అహంకారంగా ఉంది సో సమాజంలో అన్ని రకముల విద్యుగాలు ఉంటాయి మనం అనుకున్నాము సో వీడు నేను పండితుడను అనే అహంకారంలో ఉంటాడు వాడికి సమాజం ఏ రూపంగా దర్శనమిస్తుందంటే విద్వాంసులు మూర్ఖులు అనే విభాగంగా దర్శనమిస్తుంది అంచేతనే నేను పండితుడను అనే అహంకారం కలవాడు మూర్ఖులుగా వాళ్ళతో మాట్లాడినాడు కలతో అసలు కలవడు మాట్లాడినాడు ఆయన దృష్టిలో ఎవరు పండితులో వాళ్ళతోటే మాట్లాడతారు వాళ్ళతో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళతో మాట్లాడతారు మిగతా వాళ్ళని ఒక చిన్న చూపు చూసి ముందుకు వెళ్తుంటారు సో ఈ విధంగా ఇంటలెక్ట్ తోటి ఎవరైతే ఐడెంటిఫై అయి వాడికి ఈ సమాజము జనులు అలా విభాగం విడిపోయి కనపడతారు వాడికి ఎవళ్ళోనూ దేవులు కనపడతారు మూర్ఖులు పండితులువే కనపడతారు అలా కాకుండా ఇంకొక లెవెల్ ఉంది ఏమిటంటే ప్రాణము Atma ప్రాణము లైఫ్ అక్కడి నుంచి వీడు ఆత్మస్వరూపంలోకి ప్రయనం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ప్రాణము ఇప్పుడు ఉదాహరణ ఇంకేమో సార్ నేను హాస్పిటల్కి వెళ్ళాను ఏదో అనారోగ్యం చేసి వెళ్ళా సో కూర్చున్న బలం మీద హాస్పిటల్కి వెళ్ళాలంటే ఓ బలం వేస్తారు దాని మీద వెయిట్ చేస్తూ ఉండడం దట్ ఈజ్ నాట్ హాస్పిటల్ మెయిన్స్ ఎందుకంటే ఇండియాలో hospital అంటే పేషెంట్స్ నెంబర్స్ ఇదేము కదా డాక్టర్ చాలా మంది పేషెంట్స్ని చూడాల్సి ఉంటుంది చాలామంది పేషెంట్స్ ఉంటారు మీరు వెళ్ళి అక్కడ క్యూలో నిలబడ్డాను ఒకసారి క్యూలో ఎప్పుడైతే కూర్చున్నారో క్యూ జంప్ చేయడం అనేది కూడా ప్రారంభం అవుతుంది దానికి రికమెండేషన్స్ హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్ సో కూర్చున్నాను నన్ను నా నెంబర్ వచ్చేస్తున్నాను పద్నాలుగో నెంబర్ పదమూడవ నెంబర్ అయింది పద్నాలుగుకి నేను వచ్చేస్తున్నాను ఇలుపులో పదిహేనతం నేను ఈ నొప్పి తట్టుకోలేకుండా ఉన్నానండి అది నేను వెళ్తాను డాక్టర్ గారి దగ్గరికి అని కోరాడు కోరితే నేను వెంటనే అనబోయాను ఏమో నా నెంబర్ వచ్చినప్పుడు నన్ను కాదు నువ్వు వెళ్తే నేను డాక్టర్ గారికి వెళ్ళేప్పుడు ఆ అనబోయి నా నొప్పి కోసమే కదా వచ్చింది నొప్పి అంటే ప్రాణశక్తిలో ఒక వికృతి ఆ ప్రాణంలో ప్రాణశక్తిలో వచ్చినటువంటి వికృతికే అనారోగ్యము అని పేరు కాబట్టి నా నొప్పి వెళ్ళిందో అతని నొప్పి వెళ్ళితే దీంట్లో భేదం ఏమున్నది అందరూ డాక్టర్ దగ్గరికి రోగంతో వెళ్ళిన వాడికి భేదం ఏముంటుంది పాండిత్యం అని కానీ ఎమోషన్స్ అని కానీ ఫిజికల్ బాడీ అని కానీ డ్యాల్దికం ఇరవైలాంటి ఓన్లీ వ్యాధి వ్యాధి నివారణ అంటే ప్రాణశక్తి అనే స్థాయిలో అక్కడే మన ఫోకస్ ఉంటుంది పొందనైనా నువ్వు వెళ్ళాను అతన్ని వెళ్ళమన్నాను ఆ తర్వాత నేను వెళ్ళాను సో యూ ఫీల్ దట్ దట్ వన్నెస్ ఆ ప్రాణ లెవెల్లో మీరు అందరితోటి ఐక్యాన్ని మీరు అనుమానం తెచ్చుకోగలుగుతారు అక్కడ నుండి అసలైన వికాసము ఆరంభం నా నొప్పి ఎటువంటిదో అవతలవాడి నొక్తి కూడా అట్టిదే కొంతమంది అంటారు మా నొప్పే నొక్తి ఇవి అవతలవాడి నొప్పి అసలు నొప్పే కాదు తెలుగులో ఒక సామెత ఉంది మీరు విన్నారో లేదో నాకు తెలియదు నేను విన్నాను చిన్నప్పటి నుంచి వింటున్నాను వాడు అంటాడు డాక్టర్ అంటాడు ఇన్ని కంతులు కోసాను కానీ ఈ కంటి నొప్పి దేనికి కలగలేదు అంటాడు తన కంచి తనకు కూడా వస్తుంది దాన్ని ఇంకో డాక్టర్ చేత పోయించుకుంటూ ఉంటాడు ఆ రోజుల్లో ఎనస్పీషియా లేని రోజుల్లో ఇన్ని కంతులు కోసానండి ఈ కంటికి కలిగిన నొప్పి దేనికి కలగలేదు అంటాడు మన ఎందుకు కలుగుతుంది కలగలేదు ఇతరుల క్రితీ సో ఇది ఇది ప్రాబ్లమ్ కాబట్టి ఆ ప్రాణ స్థాయి ప్రాణము వాళ్ళకి సేమ్ మన దేహములు మనస్సులు బుద్ధి వీటి అవన్నీ భిన్న భిన్నాలుగా ఉంటాయి నా ఇమోషన్స్ మీకు రావు మీ ఇమోషన్స్ నాకు రావు నా ఇంటలెక్ట్ మీకు ఉండదు మీ ఇంటలెక్ట్ నాకు ఉండదు దేహంలో భేదము స్పష్టము కానీ మనందరి ఈ దేహేంద్రియ సంఘాతముల యుద్ధ ఒకే ఒక ప్రాణశక్తి ప్రకాశిస్తూ ఉన్నది అని ఎవడైతే ఆ లెవెల్ వరకు వెళ్ళి దర్శించగలుగుతాడో తనని తాను ప్రాణశక్తి యొక్క ఒక విభూతిగా ఎవడైతే దర్శించగలుగుతాడో వాడు సర్వముతోటి ఒక ఐక్యాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతాడు ఆల్రెడీ వాడు ఆత్మస్వరూపానికి దగ్గర అవుతున్నాడు అనర్థం ఫైనల్గా ఆ ప్రాణశక్తి కూడా ఆ ఎరుక తెలి వేర్ఫుల్ బీయింగ్ అక్కడి నుంచే ఆవిర్భవిస్తుంది కాబట్టి తనను తాను ఆత్మస్వరూపంగా తెలుసుకున్నవాడు సర్వులను ఆత్మస్వరూపంగా దర్శించగలుగుతాడు సో అటువంటి దర్శనము వీడు నేర్చుకోకుండగా కేవలము తనను తాను దేహంగా స్వీకరించి ఇతరులను అందరినీ కూడా దేహంగా భావన చేస్తూ ఆ కారణంగా ఇతరులను భిన్నులనుగా అన్యులుగా భావన చేస్తూ ఈశ్వరుడు ఇంకో దేహం అని భ్రమపడి ఈశ్వరుడు ఇంకో పెద్ద ఇంకో విశిష్టమైన దేహంతో ఓ విచిత్రమైన దేహంతో అక్కడెక్కడో ఉంటాడు అని భావిస్తూ ఆ విధంగా సర్వమును విడగొట్టి ఎవడైతే దర్శిస్తాడో వాడు ఆత్మస్వరూపాన్ని తిరస్కరించినట్లే ఈశ్వరుని కూడా వాడు తిరస్కరించినట్లే అర్థము సో ఇక్కడ అవతారికి చూసినట్టు గుర్తు నేను నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభాములను సర్వము తెలిసిన వాడను సర్వజంతువునాం ఆత్మానం అంటే చూడండి హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ హ్యూమన్ కాన్షియస్ సర్వ జంతువునాం ఆత్మానం అంటారు చూడండి హ్యూమన్ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ నాట్ మిల్ ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఇట్ ఈస్ జస్ట్ వన్ అది జాగ్రత్త సూక్ష్మంగా పరిశీలించి గ్రహించదగ్గ విషయం మీరు ఇప్పుడు మనందరం ఎంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నాము మనందరం అవుట్వర్డ్లీ బాహ్యంగా మనందరం భిన్న భిన్నాలుగా ఉన్నాము దాంట్లో ఏమి దాన్ని కొద్దిగా తెలియటట్లేమీ అక్కర్లేదు దాన్ని చూడడానికి మానసికంగా కూడా నేను ఇంతకుముందు మనం చేసిన విధంగా అంతఃకరణము బుద్ధి అనే కూడా భేదాలు ఉంటాయి మీ అనుభవాలు నాకుండవు నా అనుభవాలు మీకు ఉండవు కానీ మన మూల తత్వం కాన్షియస్నెస్ సో బీయింగ్ అంటే కాన్షియస్ బీయింగ్ That is what a human being is. Human being is fundamentally a conscious being. Manamu, he just said, so manamu, human being, such a darishin, such a man, he is welcome. Manishi, he is also a manavudu. You have this chatranala, you have to come to a manavudu. అమెరికన్ను ఇండియన్ను బ్రిటిష్ డచ్ వీళ్ళే కనపడతారు తప్ప మానవుడు కనపడతాడు తనను తాను మానవుడుగా దర్శించేవాడు వాడు మహర్షి అలా ఎవడు దర్శించాడు ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని దర్శించడు ఆయన ఇండియన్ తప్ప ఇది ఇంకొక విడ్డూరం ఇండియా ఒకతను ఒక ఆయన వ్యాసం రాశాడు ఆ వ్యాసం యొక్క టైటిల్ ఏంటి దీని రామకృష్ణ మిషన్ పబ్లికేషన్లో వచ్చింది ఆ వ్యాసం యొక్క టైటిల్ ఏమిటంటే దేర్ ఆర్ నో ఇండియన్స్ ఇన్ ఇండియా అది టైటిల్ అంటే ద స్పిరిట్ మీరు అర్థం చేసుకోవాలి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ లేదనే అభిప్రాయం కాదు ఇది నా ఈజ్ నా టటింగ్ అబౌట్ ఇండియన్ పాస్పోర్ట్ ఈజ్ టటింగ్ అబౌట్ దట్ ఇండియన్నెస్ విచ్జ్ చాలా అరుదుగా నీకు భారతీయుల్లో కనపడుతుంది భారతీయులను అని ఎవడో అనుకోరు నేను పంజాబీ వాణ్ణి మద్రాసీవాడిని బ్రాహ్మణుని క్షేత్రియుడిని హిందువుని క్రిస్టియన్ని ముస్లింని అని అనుకుంటాడు తప్ప భారతీయుడను అని అనుకునేవాడు చాలా రుదుగా మీకు కనపడతాను దానికంటే ఒక్క మెట్టు పైకి వెళ్ళి మానవుడను అని అనుకునేవాడు చాలా రుదిగా కనపడతాడు ఇది ఎలా ఉంటున్నట్టే సైకాలజీ నేను అలా నా కులం అనుకుంటే వాడి దేవుని ఆవనకి ప్రార్థిస్తానో తెలిసిన నాకు సుఖాన్ని మా కులం వాళ్ళందరికీ సుఖాన్నివ్వు అని ప్రార్థిస్తాడు నేను భారతీయుడను అని అనుకుంటే నాకు సుఖాన్ని భారతీయులందరికీ సుఖాన్ని ఇవి అని ప్రార్థిస్తాడు నేను మానవుడను అని అనుకుంటే నాకు సుఖాన్ని మానవులందరికీ సుఖాన్ని అని ప్రార్థిస్తాడు వీడి ప్రార్థనని వీడి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అంత లోతుగా ప్రభావితం చేస్తుంది ఆ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అన్నది self identification self designation tanane paanu e vidhanga bhavana chestunadu anedi manushi yokka vicharanni manushi yokka darshanalanni chala deepuga prabhavitan chestundi tanane paanu prana swaroopuniga bhavana chesinavadu andari endu ade prana tattvani darshinchagaligadu yeah now i'm talking about human consciousness so i am a human being ani evadaitha darshisthalo vadu He can feel that oneness, aahikyam, aahprema, prema, prema, it is the, love is the unity in division. So, uh, pre, pre, pre, pre, all, are you, one, jana, prema, adi is prema, prema, prema, prema, prema, and then, are you, bhavtika, bhemika, umna, padeki, atmika, atma, ruta, umna, varilu, bhaidamu, ledu, adi prema. kaabatti premayam unity in diversity love is defined as unity in diversity that is what love is anyway so sakala manavulayindu indetkonte a consciousness that is one human consciousness is one so human consciousness is not different we don't expect now we are indians suppose you are russian and we are russian We are Indians. All are different. One are different. Anani, Krishna. We wrote that difference is a level of philosophy. physical, appearance, emotions, culture, religion, Taravata samskara malu, vidya, vasana malu. We've done it again though. We've got differences in the first time. We've got differences in the first time. Oh, they are Russians. We are Indians. They are different. They are different. Anani, Kuntar. Kane, we've got a ఆ లిస్టు నేను చెప్పిన వాటిని అధిగమించి ద ఫండమెంటల్ హ్యూమన్ కాన్షియస్నెస్ అనే తత్వం అనే లోటు వరకు మీరు చూడగలిగితే వాళ్ళు రష్యన్స్ మన ఇండియన్స్ అని అనిపించదు ఏమనిపిస్తుందంటే మన అందరం ఒక్కటే అని అనిపిస్తుంది కాబట్టి ఆయన ఏమంటున్నారంటే సకల ప్రాణులకు కూడా నేను ఆత్మరూపును అని అనిపిస్తుంది నేను నా చేతిలో అరికిపండి ఉన్నాను అంటే సకల ప్రాణులు మనిషి కూడా కాదు పశు పక్షి వాళ్ళు కూడా మీరు చేత వేసుకున్నాను నా చేతిలో అరటిపండు ఉండే చాలా మంచి అరటి పండు తిందామనుకున్నాను తిందాం అనుకున్నాం ఊరిలో కిచక సౌండ్ వెనుకున్నాయి ఈ సౌండ్ ఎక్కడ వచ్చిందంటే కిటికీలోంచి బయటకు చూస్తే అక్కడ కోతుంది అది నాకేసి చూస్తుంది ఆ గోడ మీద నాకేసి చూస్తుంది ఎందుకు నాకేసి చూస్తుంది నా చేతిలో అరటి చూస్తుంది కిచకి చాన అప్పుడు అవి ఈ కోతులు ఎప్పుడు ఉండేవే తినేద్దాం అనుకుని ఉండే ఈ నేను తిన్నా కోతి తిన్నా తేడా ఉంది ఒకటే అని అనిపించింది అనిపించాలి కోతికిచ్చా ఆ కిటింగ్ మీరు ఫిఫ్టీ తీస్తుంది అది గొడవ మీద కూర్చొని మహా ఆనందంగా తినేస్తాం తినేస్తాం అంటే నాకేమనిపించింది అంటే నేనే తింటున్నాను అనిపించింది ఊరికే చెప్పాను అనిపి అంటే సర్వజంతువునాం ఆత్మానం సంతానం కోతి తింటోంది అని అనిపించలేదు నేనే తింటున్నాను అని అనిపించింది దాన్నే అంటారు ఆ కోతి యొక్క ఆత్మా ఈ దేహంలో ప్రకాశించేటువంటి ఆత్మ రెండు భిన్నం కాదు భిన్నమని మీరు అనుకుంటే ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయం కాబట్టి సర్వజంతువునాం ఆత్మా అని సంతం అదిగో సకల ప్రాణుల హృదయంలో సమానంగా ప్రకాశించేటువంటి ఏ ఆత్మగలదో అది పరమాత్మ అది దేవుడు అంటే అది ఈశ్వరుడు మీరు ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోకుండా ఈశ్వరుణ్ణి కేవలము ఒక మనుష్య రూపంగా ఫిక్స్ చేసేసి ఇదే ఈశ్వరుని జనరల్గా మత కలహములు అనే ఉంటాయి మత కలహాల్లో దేని గురించి కలహం కలహం ఎందుకోసం వస్తుంది ఈశ్వరుడి గురించి కాదు కలహం ఎందుకంటే ఈశ్వరుడి గురించి అయితే ఇది కలహించే వారి ఇద్దరిలో ఒకే ఈశ్వరుడు ఉంటాడు ఇంత కలహం ఎక్కడి నుంచి వస్తుంది కలహం ఈశ్వరుడి గురించి కాదు ఆ ఈశ్వరుడికి ఏ రూపాన్ని పెట్టాలి మనం అది కలహం ఈశ్వరుడికి ఏ రూపం ఉందేని కాదు ఈశ్వరుడికి రూపం ఏదీ లేదు సర్వవ్యాప్ కూడా సర్వ ఈ ఒక రూపం అంటే సర్వవ్యాప్ కూడా అవుతాడు అవడు రూపము అంటే స్పేస్లో ఉండే ఫిక్స్ ఫిక్స్డ్ లిమిటేషన్కే రూపము ఉంటారు స్పేస్ అవకాశము ఉండేటువంటి లిమిటెడ్నెస్ స్పేస్కి డెఫినెషన్ ఏమిటంటే ఎక్స్పాన్సివ్నెస్ స్పేస్ అంటే ఎక్స్పాన్సివ్నెస్ ఇక్కడికి ఆఖరు అని చెప్పడానికి వీలు లేని ఆ విస్తృతికి ఆకాశము అని పేరు అటువంటి ఆ విస్తృతిలో ఆ వ్యాపకత్వంలో మీరు ఒక లిమిట్ పెట్టేస్తే దానికి రూపము అని పేరు ఇప్పుడు దేవుడికి వీడు రూపాన్ని ఫిక్స్ చేస్తాడు మనుషీం తను ఫిక్స్ చేసినప్పుడు ఇదిగో దేవుడు అంటాడు అని ఓ రూపాన్ని పెడతాడు పెడితే మరొకడు వస్తాడు భిన్న రుచేసే లోక మీరు రూపము అనేప్పటికీ వీడికి నచ్చిన రూపం వాడికి నచ్చదు వాడికి నచ్చిన రూపం వీడికి నచ్చదు ముందే ముందే మచిల్ భిన్న రూపం అనేప్పటికీ ఇప్పుడు టాయ్ షాప్కి వెళ్తే ఒకే రకం టాయిల్స్ ఒకే టాయి ఓ లక్ష స్థాయిలో వెయ్యి స్థాయిలో పెట్టుకుని వాడు వ్యాపారం ఏం వ్యాపారం ఎందుకని ఆ టాయి నచ్చే పిల్లలు వందలో ఒకడు వాడు వ్యాపారం ఎప్పుడు బాగా ఈ టాయి ఒక టెన్ శాంపుల్స్ పెట్టుకోవాలి రూపం మార్చి మరొక బొమ్మను ఇంకోటి వెళ్ళి పెట్టుకో అలాగే యాభై రకాల బొమ్మల్ని ఒక్కొక్కటి పది కింద పెట్టుకుంటే నీ వ్యాపారం బాగా సాగుతుంది ఎందుకంటే ఉండే ముందే పెట్టినా దేవుడి రూపానికి టాయి రూపానికి పిల్లల యొక్క టాయిస్లో ఉండే వెరైటీకి ఈ మతముల వాళ్ళు దేవుడి యొక్క రూపంలో పెట్టుకున్న వెరైటీకి తేడా ఏమైంది కాబట్టి ఇద్దరు మతపరమైన కలహ కలహల్లో ఉన్నారంటే అర్థం దేనికోసం వాళ్ళు కలహించుకుంటున్నారు దేవుడికి పెట్టే రూపం కోసం ఇంకొకప్పుడు ఒకప్పుడు దేవుడికి రూపం లేదనుకునేవాళ్ళు కూడా అప్రహించుకుంటారు మళ్ళీ అదొక చిత్రం ఇప్పుడు ఘటన అయింది యథార్థంగా జరిగిన ఘటన ఏమిటంటే బృందావనంలో ఈ బొమ్మల కొలువు పెట్టారు బొమ్మల కొలువు అని తెలుగులో నార్త్ ఇండియాలో కూడా అటువంటి ఆచారాలు ఎవో ఉంటాయి సంప్రద కస్టమ్స్ ఇవి ఇటువంటి కస్టమ్స్ ఏవో ఉంటాయి బొమ్మల కొలువు ఎప్పుడైనా చూసారా మీ దగ్గర ఉన్న బొమ్మలన్నీ తీసుకొచ్చి అక్కడ అలాగ షెప్స్ వైజ్ పెట్టి పెట్టడం ఆ రోజు క్యారెంటాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ శనగలో పెంచిపెట్టి పంపించడం దీన్ని బొమ్మల కొలువు అంటారు ఆ బొమ్మలు అలా పెట్టారు బృందావనంలో అలా సామాజిక సమాజంగా ఉన్న అందరూ కలిసిన చోట ఆ మైదానంలో బొమ్మల కొలువులాగా పెట్టారు పెట్టినప్పుడు ఆ టాప్ లెవెల్ ఉంటుంది కదా ఆ టాప్ రో వరుస దాంట్లో రాముడు బొమ్మ పెట్టి కింద వరుసలో కృష్ణుడు బొమ్మ పెట్టాడు ఆ పెట్టినవాడు ఎవడో అలా పెట్టాడు పెడితే అక్కడున్న భక్తులకి వాళ్ళు వచ్చారు మామూలుగా అవకాశంగా వచ్చి చూసి ఆ బాగున్నాయి పములు అంతా బాగా ఏర్పాటు చేశాను సడన్గా ఒక ఆయన చూశాడు ఏమిటి రైది ఏమిటి బిడ్డోరం ఆయన ఆయన వెళ్ళి ఏం అంటే ఆ రాముడు బొమ్మ కింద పెట్టి కృష్ణ బొమ్మ పైన పెట్టాడు పెడితే ఒరిజినల్గా అలా పెట్టిన వాడు అబ్జెక్ట్ చేశాడు అబ్జెక్ట్ చేస్తే ఈయన ఏమని చెప్పాడో తెలుసుకున్నా సమాధానం ఇది బృందావనం అయోధ్య కాదు ఖబర్దా అని చెప్పి అంటే అక్కడ ఇప్పుడు దేవుడు విషయంలో కలహించుకుంటాడు చిన్న కలహం మత కల్లోలమంత కలహం కాదు విల్లి కలహం చిన్నగానే ప్రారంభం అవుతాయిగా కలహాలన్నీ సో చిన్న కలహం ఆ క మత కల్లోలముగా ఇప్పుడు ఆ కలహంలో పాయింట్ ఏమిటి అంటే దేవుని యొక్క రూపం ఏది ఇదే అదే బేసిస్ మీద కలహం ఇంకో కలహం ఉంది మీరు గమనించేలో లేదు సమాజంలో ఇలాంటి కలహాలు కూడా ఉంటాయా అని మీరు విడ్డూర ఆశ్చర్యపడవచ్చు అవును మరి మీరు భగవద్గీత క్లాసెస్ నుంచుంటే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు మరి న్యూస్ పేపర్ జాగ్రత్తగా చదివి సమాజాన్ని సూక్ష్మంగా పరిశీలించే సందర్భం ఉన్నట్లయితే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు ఇంకో కలహం ఏమిటంటే దేవుడు ద్విభుజుడైన శ్రీకృష్ణుడా ఇది వైష్ణవంలో వైష్ణవ సంప్రదాయంలో ఉండే కలహం ఇది ద్విభుజుడైన శ్రీకృష్ణుడా చతుర్భుజుడైన నారాయణుడా ఇది కలహం చతుర్భుజుడైన నారాయణుడే యథార్థమైన దేవుడు ద్విభుజుడు ఆయన యొక్క ప్రతిబింబం మాత్రమే ఆయనే మూల విరాట్ మూలవరులు ఆయనే మూలవరులు అంటారు మూలవరుడు చతుర్భుజుడు విభుజుడు ఆయన యొక్క రిఫ్లెక్షన్ తప్ప ఒరిజినల్ కాదు అని అంటే అది వైష్ణవలో ఒక సెక్ట్ ఇంకో సెక్ట్ ఉంది ఈ సెక్ట్ కంటే బలమైన సెక్ట్ అది అదేమిటంటే అది మూలవరులు కాదు ఇదే మూలవరులు ఇదితనే దశావతారాలు నారాయణుని దశావతారాలు కావు శ్రీకృష్ణుని దశావతారాలు ఇది ఒరిస్సా సంప్రదాయం అక్కడ జయదేవుడు మొదలైన వాళ్ళ యొక్క సంప్రదాయం ఏమిటంటే నారాయణుడు అవతారాలు ఇస్తే కానీ శ్రీకృష్ణుని యొక్క అవతారాలే అనేది కూడా జయదేవుని కీర్తనల్లో మీకు అర్హంగా కాబట్టి ఈశ్వరుని యొక్క రూపాన్ని ఫిక్స్ చేసేప్పుడు కలహము దేని గురించి ఈశ్వరుని యొక్క రూపాన్ని గురించి ఒకప్పుడు ఈశ్వరునికి రూపము లేదనుకునేవాళ్ళు కూడా కలహించుకుంటారు మళ్ళీ ఇప్పుడు దేనికి కలహము అంటే నామాణి గురించి కలహం ఈశ్వరుని యహోవానాలా లేక మరొకటనాలా లేక మరొకటనాలా అనే పేరు మీద కలహము నామాన్ని గురించి కలహము ఈ కలహం ఎచ్చిటంటే స్వామి రామతీర్థన్నారు దాహం వేస్తోంది త్రాగాలి దేనిని త్రాగాలి నీటిని త్రాగాల తన్నీరిని త్రాగాల ఎక్వాన్ని త్రాగాల అని ముగ్గురు కలహించుకుంటున్నారు అర్థమైందండి ఈ కలహం